ం వందే గురుపరంపరా సహనా సహనౌ భునస్సు సహవీంకరవాహై యజస్వినధీతమస్విద్విషావహై ఓ శాంతి శాంతిశాంతి సహోవాచ నవా అరే పత్యుకామాయ పతియనై కాియాత్మనస్సు కామాయ జాయాియావతి అదే భర్తని ప్రేమిస్తున్నారు ఎందుకొరకు పతిహీ ప్రియో భవతి భర్త ప్రియుడు అగుతున్నాడు ఎందు కొరకు భర్త యొక్క సుఖము కొరకు భర్త ప్రియుడు అగుతున్నాడా తన యొక్క సుఖము కొరకు భర్త ప్రియుడు అవుతున్నాడా తన యొక్క సుఖము కొరకు భర్త ప్రియుడగుతున్నాడు కామాయా అంటే సుఖాయ కాబట్టి మీరు ఆలోచించండి మీరు కారులో వెళ్తుంటే బిత్సగాడు ఎవడైనా వచ్చి వాడు అయా అని యాచిస్తాడు ఆ కారు అక్కడ వారం నిమిషం ఆగుతుండే ఈ రష్ ఇది ఆ టైంలోనే యాచిస్తాడు ఆ నిమిషం మీరు ఎలా ఫీల్ అవుతారంటే వాడు ఎదురుకుండా నిలబడి యాచిస్తున్నంతసేపు మీరు యూ ఫీల్ వెరీ బ్యాడ్ అవునా అందుకోసం వాడికి రూపాయి ఇచ్చి పంపిణీ సో ఈ రూపాయి మీరు ఎందుకు ఇచ్చినట్టు సో దాట్ యూ నీడ్ నాట్ ఫీల్ బ్యాడ్ ఇచ్చారా కాబట్టి బిచ్చగాడి మీద ప్రేమతో మీరు రూపాయి ఇచ్చారా మీద మీకు ప్రేమ ఎందుకంటే మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వడం మీకు సమ్మతం కాదు అందుకోసం రూపాయిచ్చి పండి చేస్తారు ఇది ఇతరు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటే వాడు వస్తాడు అయ్యా అంటే వస్తాడు అప్పుడు వాళ్ళు అదే అతనికి ఎదురైచ్చి పంపించు అని పంపించు ఎందుకంటే చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాడు అలాగా యాచించేస్తూ ఉంటాయి ఆ ఇబ్బంది నుంచి బయటపడడం కోసం వాడుకు రూపాయిస్తారు కాబట్టి ఆత్మస్తుకామాయ అన్నది మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకొకటి మీకు రిచ్ మ్యాన్ ఉంటాడు దిస్ ఈజ్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ గిల్ట్ ఏమంటే ధనికుడు ఉంటాడు ఈ ధనికుడు ఏం చేస్తాడంటే ఎవరికైనా దానం చేద్దామా అని ఉంటాడు ఏమంటే వేద పండితుడు కనపడితే దానం చేద్దామని శాస్త్ర పండితుడు కనపడితే దానం చేద్దామని మరొకడు అనుకుంటాడు సన్యాసికి దానం చేద్దామని ఒకడు బ్రహ్మచారికి దానం చేద్దామని ఇంకొకడు వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ద రిచ్ మ్యాన్ ఎప్పుడు ఏదో ఏదో చేయాలని కోరుకుంటాడు ఎందుకో తెలిసిన హీ డజంట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఇది చుట్టూ ఇంత దారిద్ర్యం తాండవిస్తున్నప్పుడు తను లక్షలు కోట్లు పోగేసుకుని పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని దాని లోపల మంచి బలమైన గోడలతో ఇల్లు కట్టుకుని లోపల సకల భోగాలనే అనుభవిస్తూ ఉంటాడే అది అతనికి తెలియకుండానే అతని హృదయంలో ఒక గిల్ట్ కాంప్లెక్స్ని ప్రవేశపెడుతుంది ఆ గిల్ట్ని తప్పించుకోవడం కోసం ఆ నార్మల్ రెస్పాన్స్ ఏమంటే కొంత దాన చేస్తాడు కాబట్టి రిచ్ మ్యాన్స్ ఫిలాంథ్రపీ ఇది ఒక ఎక్స్ప్రెషన్ రిచ్ మ్యాన్స్ ఫిలాన్థ్రపీ is born out of rich man's guilt. While we often see the centreunal for people who do belong with the nature he has no place and to oneself himself, are considered worthy of beautiful. Because if you've seen this common I am a thousand, ask in another article that we should keep. Every is one. As the��� into God becomes… The mother договорs is not for him is both of us loving Holy Spirit in this attitude, Not only that I am aoushold of humanity. which is also who do not find. కాబట్టి ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తున్నాం కదా ఇంకా ఆత్మెందుకు అనకూడదు ఎందుకంటే దాన ధర్మాలు కూడా ఆత్మ కొరకే కాబట్టి ఆత్మ తెలుసుకోవాలి సో కాబట్టి ఆత్మను తెలుసుకోకునంత వరకు మీరు ఏది చేసినా మీ యొక్క వివేకము పూర్ణము కాబోదు అందుకోసం చేస్తున్నారు మంచిది సో పత్యుకామాయ పతి ప్రియ నభవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియన ప్రియ భవతి అది మొదటి వాక్యం రెండవ వాక్యం అరే అంటే అరే అంటే అరే మైత్రి జాయాయ కామాయ ఎక్కడైనా సరే ఆకారాంత స్త్రీలింగ శబ్దం చతుర్థీ విభక్తిలో కనబడితే మంత్రంలో దాన్ని షష్ఠీకి మార్చుకోవాలి ఇదో రూలు కాబట్టి జాయ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకే వస్తుంది ఆ సమస్య అక్కడే జాయాయ అంటే జాయా అని అర్థం మంత్రంలో జాయాయై అనే ఉంటుంది విభక్తి జ్ఞానం లేదనుకోండి మీకు ఈ సమస్యలు ఏమీ ఉండవు ఈ కష్టాలన్నీ విభక్తి జ్ఞానం ఉన్న వాళ్ళకే కొంతమందికి ఉపనిషత్తులు చెప్పి వాళ్ళకి చదివి వాళ్ళకి కూడా విభక్తి జ్ఞానం ఉండదు దే ఆర్ వెరీ సేఫ్ అండ్ వెరీ కంఫర్టబుల్ ఎందుకంటే పత్యుహోని షష్ఠీ పెట్టి జాయాయ చతుర్థి ఎందుకు అని వాళ్ళలో అడిగివాడు ఉండడు కాబట్టి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదు కానీ ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఎవయోవో ఇక్కడి చతుర్థి ఎక్కడి నుంచి వచ్చిందో షష్ఠీ ఉండాలి కదా అని శంక చేస్తారు అందుకోసం నేను ముందే చెప్పా జాయామాయ జాయా ప్రియా నా భవతి టూ ఆన్ ది అదర్ హ్యాండ్ आत्मनस्तु जाया प्रिया ఆత్మనస్సు కామాయ జాయా ప్రియాభాష్యం సహోవాచయాజ్ఞవల్క్యమృత వైరాగ్యముపదిక్షుయాపతిపురాగముత్దయతి తత్సాయ ఈ వా ఈ వాక్యం చెప్పాను మేడం ఇప్పుడు జాయా పతి పుత్ర ఇత్యాదులందు ఆ పర్టికులర్ డెఫినేషన్ మీద వైరాగ్యం రావాలి మనిషిని ప్రేమించడం మానేయకూడదు ఆ పర్టికులర్ డెఫినేషన్లో ఆ రిలేషన్లో ఆ ఆ మోస మూసలో మనిషిని ఫిక్స్ చేసి నేను ప్రేమిస్తున్నాను అంటే మీరు మనిషిని ప్రేమించట్లేదు ఆ మనిషి కూర్చున్న మూసని ప్రేమిస్తున్నారు ఇప్పుడు ఆమేను నేను ప్రేమిస్తున్నాను ఎందువలన ఆమె నా భార్య గనుక ఇది అమెరికా లాంటి చోట వాళ్ళు విడాకులు తీసుకుంటారు చాలా తేలిగ్గా తీసుకుంటారు అదొక పెద్ద విషయమేం కాదు ఒకసారి ఒక ఆమెకి భర్తతోటిది దెబ్బలాటొచ్చింది ఎదులాట ఎలిజబెత్ టైలరో ఎవరో ఎదులాటొస్తే ఏదో మాట మాట అనుకున్నారు మొన్న లాయర్కి ఫోన్ చేశారు లాయర్లు ఫీజులు బుక్ వాళ్ళు విడాకులు ఆ తర్వాత ఆమె ఇంకొకరిని పెళ్ళాడింది మొత్తం ఏడు కొంత పెళ్ళాడిందో ఇంత కొంత పెళ్ళాడింది ఆవిడ ఇంకొకళ్ళు వెళ్ళాడు ఆ తర్వాత వాడితోటి విడాకులు అయ్యి ఆ వరుసలో ఇంతకుముందు విడాకులు ఇచ్చిన మళ్ళీ పెళ్ళాడు అంటే మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ విడాకులు ఇచ్చింది కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ అలా ఉంటుంది తర్వాత బ్రిట్నీ స్పియర్ అని పేరు విన్నారా అక్కడ పెద్ద సంగీతంలో గ్రామీ అవార్డ్స్ అవి చాలా గొప్ప కళాకారు కళాకారులు అంటూ ఉంటారు వాళ్ళు సో ఆమె శనివారం శుక్రవారం నాడు లాస్ వేగస్ వెళ్ళింది శనివారం నాడు అక్కడ ఒక తన్ని వివాహం అడిగింది సోమవారం నాడు విడాకులు ఇచ్చింది మీరు మీరు నేను ఏదో అతిశయోక్తి పెరుగుతుంటే మీరు గూగుల్కి వెరిఫై చేసుకోండి సోమవారం అడిగారు ఏమమ్మా శనివారం వెళ్ళాడు సోమవారం నాడు వెళితే విడాకులు వాటి హ్యాపీ మిడిల్లో అడిగారు ఈ మధ్యలో ఏమైంది అంటే ఆవిడ చెప్పింది నాకు అతనికి మా మా ఇద్దరికీ వైరం ఏం లేదు కానీ మా ఇద్దరికీ ఆ జత కుదరదు సంగతి నాకు ఆదివారం నాడు నిర్ధారణ అయిపోయింది అయితే మళ్ళీ విడాకులు అనేవి ఆదివారం కుదరదు కనుక సోమవారం నాడు లాస్ట్ వేగస్ట్లో మ్యారేజ్ గంటలో చేస్తారు విడాకులు ఐదారు గంటల్లో ఇస్తారు లాస్ట్ వేగస్ట్లలో ఉంటుంది అక్కడ నెవాడా స్టేట్ లాస్ అన్నీ అలా ఉంటాయంట అది ఇది ఎందుకు చెప్పానంటే నా భార్య నేను ఆమెను ప్రేమిస్తున్నాను ఏమండి విడాకులు తీసుకున్నాడు ఈమె నా భార్య కా ఈమెను ప్రేమిస్తున్నావా లేదు ఎందుకన్నాయా కిప్రసారి కలిసినప్పుడు ప్రేమిస్తున్నానన్నావు కదా మరి ఇప్పుడు లేదంటావేమి అంటే నా భార్య కాదండి ఆవిడ అంటే అంటే ఇప్పుడు వీడి దేన్ని ప్రేమించినట్టు అర్థమైందా మీకు ఆ మనిషిని ప్రేమించలేదు వాడు ఆ మనిషికి ఒక మూసను ఏర్పాటు చేశాడు ఆ మోసలో కూర్చోబెట్టాడు అప్పుడు ప్రేమ చూసారా ఎలా ఉందా అది తప్పు అది ఆసక్తి ఆసక్తి నుంచి బయటపడాలి భార్య ప్రేమిస్తాను భార్య కాకుండా ఇది ఉంటే ప్రేమించాను అన్నాడు అనుకోండి ఓకే భార్య అయితేనే ప్రేమిస్తాడు భార్య కాకపోతే ప్రేమించాడు నీ పని పట్టలేదా భార్య అయితేనే ప్రేమిస్తానంటాడు ఓకే భార్య ఇంటికి వచ్చింది శుభ్రంగా అన్నం వండి పెడితేనే ప్రేమిస్తాను లభితే లేదంటాడు మీరు గమనించరో లేదో కదా ఇప్పుడు భార్య అయితే ప్రేమిస్తాను ఉన్నవాడు నాకు అనుకూలవతి అయితే ప్రేమిస్తాను లేకపోతే ప్రేమించు ఉండడానికి టైం పట్టదు అనుకూలవతి అయిన భార్య అయితేనే ప్రేమిస్తానులు ఒకవేళ ఆవిడికి ఏదైనా ముఖం మీద ఏదో మత్స్య ఏదో వచ్చి అందం కొంచెం తగ్గిందనుకోండి అందమైన భార్య అయితేనే ప్రేమిస్తాను అయితే ప్రేమించానంటాడు ఈసారి మనిషి యొక్క లక్షణం ఎలా ఇక్కడ శాస్త్రకారులు ఏమంటున్నారంటే చూడవా భార్య అనే పేరు పెట్టకుండా నువ్వు ప్రేమించగలవా అంటే మీకు సందేహం రావచ్చు భార్య కాకపోతే ఎలా ప్రేమించడమో ఏమో ట్రై చేసి చూడు యూ ట్రైట్ ముందు ఈమె నా భార్య అనేటువంటి ఆ డెఫినేషన్ నుంచి బయటపడు దానికి చాలా పెద్ద వైరాగ్యం ఉండాలి భార్య అనే డెఫినేషన్ నుంచి బయటపడాలంటే వైరాగ్యం ఉండద్దండి పుత్రుడు అనే డెఫినేషన్ నుంచి బయటపడాలి అంటే వైరాగ్యం ఉండాలి ఆ పుత్రుడు ఏ సంపాదన లేకుండా ఏదో ఏదో ఇబ్బంది పడుతుంటే వైరాగ్యం రావడం తేలికే ఆ పుత్రుడు బాగా సంపాదించేవాడైతే వైరాగ్యం రావడం మరీ కష్టం సో ఇలాగా అనేకములైన లింకులు ఉంటాయి దాంట్లో కాబట్టి ఆ మంత్రాన్ని చాలా కాషస్గా అర్థం చేసుకోవాలి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఏ మనిషిని మీరు ప్రేమిస్తున్నారో ఆ మనిషిని పట్టుకునే లక్షణము డామినేట్ చేయటము వాళ్ళని పొజెస్ చేయటము వాళ్ళని మనకి తెలియకుండానే మన మన యొక్క స్వార్థానికి వినియోగించుకునే ప్రయత్నం చేయడము వీటిని అన్నిటినీ పరిశీలించాల్సి ఆ ప్రేమ అనేది వీటన్ని ఇటువంటి లక్షణములతో కలుషితమై ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆ ప్రేమలో ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టి యథార్థమైన ప్రేమను కలిగి అది యథార్థమైన వైరాగ్యం అటువంటి సన్యాసం అంటే అక్కడ సన్యాసం అంటే కాషాయం బట్టలు వేసుకోవడం కాదు ఆ జాయాపతి పుత్రాది భావన ఆ భావనని బట్టి వచ్చేటువంటి డామినేషన్ స్వార్థానికి వినియోగించుకుంటా ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీటి నుండి సన్యాసాన్ని సన్యాసము అపేక్షితము అటువంటి సన్యాసం చేయకుండగా ఈ రకంగా ఎవ్రీ రిలేషన్ ప్రతి రిలేషన్లని స్వార్థానికి వినియోగించుకుంటూ వాడేమో వేదాంతం చదివేస్తానంటే అది ఆత్మజ్ఞానము కలుగదు కాబట్టి మనం ఏం చేయాల్సి మనం ఏ వ్యక్తిని ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి నుండి ఆ డెఫినేషన్స్ ఆ డెఫినేషన్స్తో పాటు వచ్చేటువంటి డామినేషను వాటన్నిటిని తీసుకు దానికి పెద్ద వైరాగ్యం కావాలి మన వైపు నుండి మనం ప్రేమించాలి ఏ రకమైన డామినేషను లేకుండా ప్రేమించాలి మరి వాళ్ళు కూడా అలా చేయాలా ఇదో ప్రశ్న వస్తుంది నా వైపు నుండి నేను ప్రేమిస్తానండి అవతలవాద వ్యక్తి ప్రేమించాలా అక్కర్లేదా అంటే అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళిష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించి తీరాలి అంటే అది మళ్ళీ సన్యాసం కానీ అది వైరాగ్యం కానే కాదు అది మళ్ళీ స్వార్థమే అవుతుంది బిజినెస్ అవుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి యథార్థమైన మానసిక సన్యాసం అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి భార్య భర్త అన్నది దేహమునకు భార్య దేహమునకు భర్తయే కానీ ఆత్మస్వరూపానికి భార్య భార్యా ఇత్యాది సంబంధాలు ఏమీ కూడా ఉండవు అది కూడా ఈ సందర్భంలో మనం గమనించవలసినది ఈ మంత్రంలో ఈ మానవీయ సంబంధాలు రిలేషన్స్ అన్నీ కూడా మనం పరిశీలించుకునేందుకు మంచి అవకాశం భాష్యకారులు కూడా చెప్తారు సో ఎప్పుడైతే వీడు భార్య అంటే నేను ప్రేమిస్తున్నాను ఎందువల్ల భార్య గనుక ఎవరి భార్య నా భార్య చూసారా అక్కడ మమకారం వచ్చింది మమకారానికి మూలంలో ఏముంటుంది అహంకారం ఉంటుంది కాబట్టి వీడు ప్రేమ అంటున్నాడే అది అహంకార మమకారముల చేత కలుషితమై ఉన్నది కాబట్టి నువ్వు మొట్టమొదట వైరాగ్యము సన్యాసము ఏమిటి సన్యాసము మమకారాన్ని అహంకారాన్ని సన్యాసించు మమా అనేది లేదు అహం అనేది లేదు ఇప్పుడు ప్రేమించు ఇప్పుడు ఇంకా భార్య అనే మాట ఉండదు మమా లేకపోతే భార్య ఎక్కడి నుంచి వస్తుంది అహం లేకుంటే కాబట్టి అటువంటి ప్రేమయే యథార్థమైనటువంటి ప్రేమ తర్వాత ఎప్పుడైతే దేహాభిమానాన్ని పునస్కరించుకుని వచ్చే ఈ బాంధవ్యాలనన్నిటినీ కూడా ఇవి కల్పితములు అయథార్థములు అహంకార మమకారములు ఉంటాయి వాస్తవమైన ఆత్మస్వరూపంలో ఇవేమీ ఉండవు అని వీడు తెలుసుకోకుండా ఆ రకమైన మానస సన్యాసం లేకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేడు నెంబర్ వన్ నెంబర్ టూ అటువంటి మానస సన్యాసం లేకుండా బాహ్య సన్యాసాన్ని తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం కూడా ఏమీ ఉండదు ఇప్పుడు బాహ్య సన్యాసము ఇక ఆ బంధువర్గంలో వాళ్ళని ఎవరిని కన్నెత్తు చూడకూడదు అని అలాగా అలా కల్లా ది పాయింట్ ఈజ్ వాళ్ళని డామినేట్ చేయటం ప్రొసెస్ చేయటం మానే చేయాలి తర్వాత ఒక రిలేషన్న పట్టుకుని ఆ దాన్ని ప్రధానంగా పెట్టుకునే అహంకారం లేకుండా ఉండాలి అది యథార్థమైనటువంటి సన్యాసం అటువంటి సన్యాసాన్ని బోధించి దానికోసం వైరాగ్యం ఉంటే కానీ సన్యాసం కుదరదు దానికోసం ఈ మంత్రం వస్తుంది అని అంటున్నారు ఇప్పుడు మంత్రవ్యాఖ్యానం నా వై ఉంటే ఆ మంత్రంలో నా వై రెండు పదాలు ఉన్నాయని చెప్పారు వై అక్కడుందని అడగద్దు నా వా అదే ఉందిగా అది వై వైశబ్ద ప్రసిద్ధి స్మరణార్థ ప్రసిద్ధమే మే వైతల్లోకే ఎక్కడైనా వైశబ్దం వస్తే దానికి ప్రసిద్ధిని గు అది గుర్తు చేస్తుంది ప్రసిద్ధి అంటే ఇప్పుడు మేము చెప్తున్న విషయం ఉంది చూసారా ఇదేదో కొత్త విషయం కొత్త సంగతి కనిపెట్టి మీకు చెప్తున్నామని అనుకోద్దు అది ప్రసిద్ధమైనది ఏ అంటే ఏతత్తులోకే ప్రసిద్ధమేవా ఇప్పుడు మేము చెప్తున్న విషయం ఏదైతే ఉందో మీరు కొంచెం ఓపిక్గా దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటే भी जीवन में इतर जी समाज जीवन स्पष्ट चलो अैशबदा अर्थी पत्यु भर्तु काम प्रयोजनाय पति प्रिय नीती इर्त प्रिड़ भर्त प्रिड़ा ఎందు కొరకు ప్రియుడు భర్త యొక్క ప్రయోజనము కొరకు భర్త ప్రియుడా అని ప్రశ్న వేసుకుంటే కాదు ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు అనుకోండి వీడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడంటే అవతల వ్యక్తి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడు ఏం పెడతాడో తెలియదు ప్రేమిస్తున్నాను అంటున్నాడు కదా ఏమి నెత్తి మీద ఎటువంటి సమస్య తీసుకొస్తాడో ఏమంటాడు నేను నిన్ను కొంచెం అప్పు ఉంటే ఇవ్వన్నాడు అనుకోండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అప్పు ఉంటే ఇవ్వమన్నాడు అనుకోండి ఇప్పుడు వాళ్ళు దాచుకున్న సొమ్ము వీడికి అప్పివ్వాలి ఎందుకు అప్పివ్వాలంటే వీడు ప్రేమిస్తున్నాడు కాబట్టి సో ఇప్పుడు పురుషుడితో స్త్రీకి స్త్రీ నుంచి పురుషుడు వైపులాగే ఉంటుంది ఇప్పుడు ఆమె మీరు చాలా మంచివాళ్ళండి మీకు ఎంత ప్రేమో భర్త అంటే అందనుకోండి అంటే ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు ఇవాళ ఏమైంది అంటే మళ్ళీ వారం అక్షయ తృతీ వస్తోంది రెండింటికి ఉన్న కనెక్షన్ అర్థమైపోయిందిగా అక్షయ తృతీకి బంగారానికి కనెక్షన్ ఈ కనెక్షన్ ఎవరు పెట్టారు బంగారం వ్యాపారులందరూ కలిసి పెట్టారు కావండి అసలు అలాంటి కనెక్షన్ ఏం లేదు వీళ్ళు పెట్టారు తర్వాత మీరు నన్ను బాగా ప్రేమిస్తున్నారండి పోయ్ మీ అంతల్లా ప్రేమించి వాళ్ళు ఇంకెవళ్ళు నేరు సుమా అంటే ఏమిటనమాట ఆ ప్రేమకి బంగారానికి కనక్షం కాబట్టి ఇప్పుడు ప్రేమ ఎవరి మీద బంగారం మీద ప్రేమయా అక్షయ తృతీయ మీద ప్రేమయా లేక భర్త మీద ప్రేమయా బంగారం తృతీయ తిథి చెవితైన అభ్యంతరం లేదు చతుర్మిషైన అభ్యంతరం లేదు తిథి గురించి పట్టించుకునేవాడు ఏమిటండి అక్షయ తృతీయ పేరు చెప్పి బంగారం మీద ప్రేమ అక్షయ తృతీయ మీద ప్రేమ ఏం కాదు బంగారం మీద ప్రేమ భర్త మీద ప్రేమ కాదు అంటే అసలే లేదని అంటలేదు సుమండి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంటే మరి థ్రెడ్ పేరు మాట్లాడుకోవాలి ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి అది భార్యాభర్తల విషయం చెప్పాను ఇప్పుడు రివర్స్ కూడా చెప్తారు మంత్రంలో రివర్స్ ఏమి వదిలిపెట్టరు దీంట్లో రహస్యం ఏంటంటే ఎందుకండి మీరు భర్తా భార్య పట్టుకుని అలా సాగతిస్తున్నారు అంటే చూడండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మ అనగా నేను అది కదా మనకు మన యొక్క గోలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే నేను నాది అనే ఈ భావాలు తొలగిపోవాలి అది ఏమండి నేను నాది నాది ముందు నాది తొలగిపోవడం పేరే వైరాగ్యం నేను తొలగిపోవడం పేరు వివేకం వివేకం దగ్గరికి తర్వాత వస్తాం ముందు తో ఆరంభం చేయాలి ఎలా నాది తొలగిపోవాలండి నాది అనే సంస్కారము మనస్సు నుంచి తొలగిపోవాలి మీరు అడగచ్చు అది కుదురుతున్నాను కుదురుతుంది మళ్ళీ అడగచ్చు నేను నాది అనే మాట లేకుండా జీవించవచ్చు అని హాయిగా జీవించవచ్చు నాది అనే మమకారము మనకి దుఃఖహేతువే కానదేం సుఖహేతువు కాదు హాయిగా జీవించవచ్చు మూడు నాది అనే మమకారాన్ని పూర్తిగా విడిచిపెట్టగల విడిచిపెట్టడం సంభవమేనా ఎస్ చాలా విషయాలు మీరు గమనించాల్సి ఉంటుంది నిర్మమో నిరహంకార సశాంతి అధిగత్యది ఇప్పుడు నేను ఆ ఫ్లాట్లో ఉంటున్నాను అది నాది అనే మమకారం నాకు ఉండదు నేను విశ్రాంతిగా ఉంటాను అదే ఫ్లాట్ మీద నేను నాది అనే మమకారం పెట్టుకుంటే ఆ విశ్రాంతి ఎర్హడూ ఉండదు అదో రహస్యం కాబట్టిస్ వెరీ వెరీ క్రిటికల్ థింగ్ కాబట్టి ఇక్కడ మీరు గమనించండి మమజాయా జాయా అన్నాడంటే మమ జాయా మమపుత్ర మమ మమపుత్రి ఈ మమ అనేది అది ఉన్నంత వరకు మీకు ఆత్మస్వరూపము అనుభవానికి రాదు మమ పోతుందా పోతుంది మీరు దాన్ని పోనిచ్చినట్లయితే పోతుంది మీరు హాయిగా మనిషిని ప్రేమించండి ఆ మనిషికి మీరు చేయదగ్గ సేవ చేయండి మీరు ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే ఇవ్వండి వారు ప్రేమతో ఏదైనా మీకు ఇస్తే తీసుకోండి తప్పేమీ లేదు మమా మమా ఎందుకు ఉండాలి ప్రేమకి మమ అవసరం లేదు నిజానికి ప్రేమకు మమ ఆటంకమవుతుంది ఎప్పుడైతే మీ మనస్సులో మమ అనే లక్ష మమకారము లేకుండా పోతుందో అప్పుడు మీకు ఆ బుద్ధికి ఒక సహజ స్థితి అబ్బుతుంది ఆ బుద్ధి ఎందు ఒక సహజ స్థితి నిర్మాణం అవుతుంది ఏడో తెలిసినా ఆ సహజ స్థితి మమా లేకుండా పోయినప్పుడు దేహభ దేహమే నేను అనే దేహాభిమానం పోతుంది దేహానికి సంబంధించిన వస్తువుల ఎడల పెద్ద వ్యక్తుల అనే అభిమానం పోతుంది ఈ అహం అభిమానము మమ అభిమానము పోయినటువంటి ఆ శుద్ధ చైతన్యం ఏది గలదో అదియే మీ యొక్క యథార్థ స్వరూపము అదియే మీ యొక్క సహజ స్థితి నేచురల్ స్టేట్ ఇది నాది అది నాది అది నాది అది నాది అనే వస్తువులని పశుపక్ష్యాదులను తర్వాత వ్యక్తులను పట్టుకుని అలాగంటే భావన మనసులో బలంగా పెట్టుకున్నవాడు సంసారంలో చాలా గట్టిగా బంధింపబడతాడు కాబట్టి ఈ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించు గమనించాలి అంటే నా స్వరూపము నా ఉనికి స్వరూపమేమిటి నా స్వరూపమేమిటి ఉనికి ఎటువంటి ఉనికి స్వయంగా తెలుస్తూ ఉండే ఉనికి స్వయం ప్రకాశ సత్ అది నా స్వరూపము చిన్మయ సత్ ఆ స్వరూపంలో మమ అహం అనే పరిచ్ఛేదములు ఉండవు అది శుద్ధ స్వయం ప్రకాశ సత్ ఎప్పుడైతే మీరు జాయా అన్నారు భార్య ఎవరి భార్య నా భార్య అంటే నేను ఎవరవుతాను దేహం అవ్వాలి నేను దేహం కాకుండగా ఇంకొక వ్యక్తిని నా భార్య అని మీరు అనగలుగుతారా అనలేదు అంటే ఏమైపోయింది మీరు శుద్ధ చైతన్య స్వరూపులుగా ఉండాల్సింది సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దేహంతో తాదాత్మ్యాన్ని పొందిన వారే ఈ దేహమే నేను అనే తాదాత్మ్యాన్ని పొంది ఆ దేహముతోటి ఏదో ఒక కారణంగా లౌకిక కారణంగా లేకపోతే కల్చరల్ కండిషనింగ్ ఏదో ఒక కండిషనింగ్ కారణంగా ఆ దేహంతో సంబంధము కలిగిన మరొక వ్యక్తి ఎడల మమకారాన్ని పెట్టుకొని ఆ మమకారం కారణంగా ఒకప్పుడు రాగము ఇంకొకప్పుడు ద్వేషము ఒకప్పుడు ప్రేమ ఇంకొకప్పుడు కొట్లాట ఈ రకంగా ఉండడము అది సహజ స్థితి కానే కాదుది అది సత్య సత్యము కానే కాదుది కాబట్టి ఈ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ పోవాల్సి ఉంటుంది దానికోసం విచారం చేస్తూ ఏమంటున్నారంటే భర్త భర్తు ప్రయోజనాయ జాయా పతి ప్రియోనభవతి భర్త యొక్క ప్రయోజనం కోసం భర్త భార్యకు ప్రియుడొగుతున్నాడు అని మీరు అనుకోవద్దు మరి ఇంకే ఇంకేమిటండి కింతరిహి కింతరిహి అని ఎప్పుడు ప్రశ్నిస్తారంటే మామూలుగా సామాన్యంగా లోకంలో అందరూ అనుకునే దానిని కొట్టి పారేసినప్పుడు ఏమిటండి మరేమిటండి అని ప్రశ్నిస్తుంది భర్త యొక్క ప్రయోజనము కొరకు భర్త ప్రియుడో ఒకటలేదు భార్యకు అయితే మరి ఎందుకోసం అన్నట్టు మరి ఏమి అంటే ఆత్మనస్తుకామాయ ప్రయోజనాయైవ భార్యా పతి ప్రియో భవతి తన యొక్క ప్రయోజనము కొరకు తన యొక్క ఆనందానుభూతి కొరకు తన స్వరూపంలో దాగి ఉన్న ఆనందము ఉద్బుద్ధమొకట కొరకు భర్త ప్రియుడవుతున్నాడు ఎప్పుడైతే వీడు నా భర్త అనుకోగానే వాడు కనుక అనుకూలుడైనట్లయితే మనస్సులో ఒక ఆనందానుభవం కలుగుతుంది అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఈ ఆనందానుభవం అయితే కలిగింది దేనివల్ల కలిగింది వీడు నా భర్త అనుట వల్ల కలిగింది అని మనం అనుకుంటాం కాదు అది భర్త నుంచి వచ్చిన ఆనందం కాదు తన స్వరూపం నుండి వచ్చిన ఆనందమే భర్త మీద పడి మళ్ళీ వెనక్కి వచ్చింది రిఫ్లెక్ట్ అయి వెనక్కి వచ్చింది మీరు అద్దంలో ముఖం చూసుకున్నారనుకోండి చూసుకున్నప్పుడు మీ ముఖం మీద ఉండే కాంతి అద్దం మీద పడి మళ్ళీ వెనక్కి మీ ముఖం కనపడుతుంది అంతేగాని మీ ముఖం మీద కాంతి అద్దం మీద పడకుండా అద్దం మీద ఉన్న కాంతి వెనక్కి మీ మీదకి వస్తే మీకు మీ ముఖం కనపడక అర్థమైంది చీకట్లో అర్థం పెట్టారు చీకట్లో అద్దం పెట్టారనుకోండి కనపడదు ఎందుకని అద్దంలో కాంతి ఏం లేదు మీ ముఖం మించి అద్దంలో కాంతి పడాలి అది మళ్ళీ వెనక్కి రావాలి అప్పుడే కనపడుతుంది అలా ఇంకొకటి ఏంటంటే మీ ముఖం అద్దంలోకి పెద్ద థౌజండ్ క్యాండిల్ బల్బు ఫోకస్ చేసి మీరు వెళ్ళి నిలబడ్డారనుకోండి అక్కడ అప్పుడు మీ ముఖం కనపడదు ఎందుకంటే ఆ థౌజండ్ క్యాండిల్ ప్రకాశంలో మీ ముఖం నుంచి వెళ్ళి దాని మీద పడి వెనక్కి కాంతి కప్పివేయబడుతుంది దాంతో మీకు ఆ థౌజండ్ క్యాండిల్ ప్రకాశం కనపడుతుంది తప్ప మీ ముఖం నుంచి వెళ్ళి దాని మీద పడి వెనక్కి ప్రకాశం కనపడదు దాంతో మీకు మీ ముఖం కనపడదు కాబట్టి భర్త ప్రక్కన నిలబడ్డప్పుడు మీకు ఆనందం కలిగితే ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది మీలోంచి వెళ్ళి భర్త మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి అప్పుడు సపోజ్ ఆవిడ చికాకు పడిందనుకోండి అప్పుడు మీలోంచి ఆనందం బయటికి రాదు మూసుకుపోతుంది అంతే కదా ఆమె చికాకు పడుతుంటే ఆమె కోప్పడుతుంటే లేకపోతే ఆమె నిందిస్తుంటే వీడి ఆనందం ఏమవుతుంది మూసుకుపోతుంది అప్పుడు ఈ ఆనందం ఆమె మీద పడి మళ్ళీ తిరిగి వెనక్కి రావడం అప్పుడు వీడికి దుఃఖం కలుగుతుంది ఆనందం మూసుకుపోతే ఏమవుతుంది దుఃఖం కలుగుతుంది అప్పుడు ఈ దుఃఖం ఎవడ వల్ల కలిగిందంటాడు ఆమె వల్ల కలిగిందంటాడు అప్పుడు వాస్తవంలో ఆ దుఃఖం ఆమె వల్ల కలగలేదు వీడి హృదయంలో ఆనందం మూసుకుపోవడం వల్ల కలిగింది ఆమె వల్ల సుఖం కలిగినప్పుడు కూడా ఆమె వల్ల కలగలేదు వీడి హృదయంలో ఆనందం ఉద్బుద్ధం కలిగింది పురుషుడి నుంచి స్త్రీ నుంచి పురుషుడు కూడా ఇంతే కాబట్టి దీంట్లో ఇప్పుడు ఎదురువాళ్ళని మనమేం తప్పుపట్టట్లా ఆనందం అనేది హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం ఆత్మస్వరూపం ఆనందం కానీ హ్యములో ఆనందము ఉండదు తథా నవా అరే జాయా జాయాయై అనండ అది ఎందుకంటే జాయాయై అన్నా అదే సంధి యాయాయా అన్నా అదే సంధి యాయాయై ఇత్యాది యా ఇది సంధి అలాగే ఉంటుంది జాయాయై ఇది సమానమన్యత మిగతా వాక్యాలు కూడా మీరు అదేవిధంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు భర్తతోటి భార్య గురించి చెప్పాం భర్త ఎడరా సేమ్ భర్త గురించి భార్య ఎడరా భర్త భార్య ప్రయోజనము కొరకు భార్యని ప్రేమిస్తున్నాడా లేక తన ప్రయోజనము కొరకు భార్యని ప్రేమిస్తున్నాడా ఒకతనంటాడు మా మావగారు చాలా మంచివాడండి అంటాడు అంటే అర్థం ఏంటి ఏమిటి మావగారు మంచితనం ఏమిటి ఆ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా అడగాలి ఏమంటే ఆయన అలాంటి వాడింది ఆయన అబ్బా చాలా పొగర్మవుతా అండి అని కానీ వీడు మాత్రం మా మామగారు చాలా మంచివాడండి అని అంటే అర్థం ఏంటి మామగారు అల్లుడికి బట్టలు బాగా ఖరీదైన పెట్టి ఏదో చేస్తున్నాడు అనమాట ఆయన లోకంలో వాళ్ళందరికీ పొగర్మతాన వీడికి మాత్రం మంచివాడే ఒకప్పుడు ఆయన లోకానికంతకీ సత్పురుషుడే అయినా వీడికి చెడ్డవాడైపోతుంటాడు అంటే అర్థం ఏంటి వీడు మామగారిని ప్రేమించేది మామగారి ప్రయోజనం కోసమా కాదు తన ప్రయోజనము కూడా సో ఇటువంటి విషయాలు లోకంలో ఎవళ్ళు చెప్పరు మీరు వివాహ వేదిక మీద కూర్చోబెట్టి ఇవి ఎవళ్ళు చెప్పరు దేవాలయాలకు వెళ్ళినా కూడా చెప్పరు పురాణ కాలక్షేపానికి వెళ్తే అసలే చెప్పరు इधलम उपनिष् क्लास लचारा चल मंत्र दवा अरे कामस्तु कािया भाष्य न वरे पुत्राण అంతే ఇంకంతకంటే వ్యాఖ్యానం చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏమనుకుంటామంటే పుత్రుడు నేను పుత్రుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడు అనుకుని పుత్రుణ్ణి ప్రేమించడం లేని కొరకు పుత్రుని యొక్క క్షేమం కొరకే పుత్రుణ్ణి ప్రేమిస్తున్నాను అని కూడా అనుకుంటాడు పెద్దవాళ్ళు ఏమంటారంటే మీరు విన్నారా మేము చిన్నప్పటి నుంచి వీడిని ఎత్తుకుని పెంచి పోషించామండి పెద్దవాడిని చేశాము చదువు కూడా చెప్పించాము కానీ ఇప్పుడు ఈనాడు వాడు చెప్పిన మాట వినటం లేదు అంట మీరు చెప్పండి చిన్నప్పుడు వాడిని ఎత్తుకున్నప్పుడు వాడు ఎత్తుకోమంటే మీరు ఎత్తుకున్నారా లేకపోతే వాడిని ఎత్తుకుంటే కలిగే ఆనందం కోసం ఎత్తుకున్నారా కోసం కాబట్టి ఎత్తుకుంటే వాడికి కలిగే ఆనందం కోసం ఎత్తుకున్నారా మీకు కలిగే ఆనందం కోసం ఎత్తుకున్నారా మీకు కలిగే ఆనందం కోసమే ఎత్తుకున్నారు కదా వాడే మిమ్మల్ని ఎత్తుకోమని చెప్పారు తర్వాత చదువు వాడికి చదువు చెప్పిస్తే మీకు ఆనందం కలుగుతుందని చదువు చెప్పించారు వాడు ఎంసెట్ పరీక్ష మంచి ర్యాంక్ వచ్చినప్పుడు మీకు ఆనందం కలిగిందా లేదా ఎందుకు ఎంసెట్ మీద ఉండే ప్రేమ చేత కలిగిందా లేకపోతే కొడుకు మీద ఉండే ప్రేమ చేత కలిగిందా లేక మీకు మీ మీద ఉండే ప్రేమ చేత కలిగిందా అని చూసుకోదగ్గ మాట అది కొంతమంది ఏమైనా భ్రమపడతారంటే ఎంసెట్ మీద ఉండే ప్రేమ చేత అలా కలిగింది అని అంటారు ఎంసెట్ మీద ప్రేమ కాదు ఎంసెట్ పేసైనా పేస కాకపోయినా సీట్ తేడా ఏమీ లేదు అన్నారనుకోండి హెంసెట్ మీద ప్రేమ ఉండమే ఉండదు కాబట్టి ఎంసెట్ మీద ప్రేమ కాదు కొడుకు మీద ప్రేమ కొడుకు మీద కూడా ప్రేమ కాదయా ఆత్మ మీద ప్రేమ అలా అనిపిస్తుంది దీనికే ఏమంటారంటే హ్యాబిట్ అంటారు దీంట్లో రెండు ఉన్నాయి హ్యాబిట్ అండ్ ప్యాషన్ అంటే అలవాటు ఆసక్తి వీడు నా కొడుకు వీడిని నేను ప్రేమిస్తున్నాను వాడి క్షేమం కోసం ప్రేమిస్తున్నాను ఇది ఒక అలవాటు సమాజంలో ఇది ఒక అలవాటు ఆ అలవాటుని బట్టి ఆసక్తి వస్తుంది ఎప్పుడైతే అలవాటు ఆసక్తి బలంగా నాటుకుంటాయో అప్పుడు మనిషి ఏమంటాడు నేను పెంచి పెద్ద చేశాను తర్వాత చదువు చెప్పించాను పెద్దవాడిని ప్రయోజకుడిని చేశాను పెళ్లి చేశాను ఒక మంచి అందమైన అమ్మాయిని వీడికి కట్టబెట్టాను ఇప్పుడు నా మాట కాదంటున్నాడు అని అంటాడు వీడు ఇవన్నీ కూడా తన కోసమే చేశాడు తప్ప వాడి కోసం చేయలేదు ఆ సంగతి వాడు తెలుసుకున్నాడు అనుకోండి సపోజ్ ఇప్పుడు కొడుకుకి బాగా చదువు చెప్పించాడు ఎందుకో తెలుసిన ఎందుకో తెలుసినా కొడుకుకి బాగా చదువు రావడం కోసం కాదు వాడికి తెలియదు వాడు అలా అనుకుని భ్రమపడతాడు అలవాటును బట్టి ఎందుకు చూపించాడంటే బాగా చదువు వచ్చిన కొడుక్కి తండ్రి అవడం కోసం చెప్పించాడు అందుకోసం చెప్పించాడు కొడుక్కి ఖరీదైన వస్త్రాలు ఇచ్చాడు కొని పట్టుకొచ్చాడు ఎందుకంటే మంచి అందమైన వస్త్రాలు వేసుకుని చాలా ఫ్యాషనబుల్ గా కనపడే కొడుకుని చూసి సంతోషపడే తండ్రి అవడం కోసం చేశాడు కాబట్టి ఆత్మస్టు కామాయ సర్వత్రియం భవతి తర్వాత మంత్రం కాబట్టి ఇది అలవాటు ఆసక్తి రెండున్నాయి దీంట్లో నా భార్య నా భర్త నా కొడుకు నా కూతురు వీటన్నింటిలోనూ ఏమున్నాయి రెండు ఉన్నాయి ఏమిటవి అలవాటు ఆసక్తి అది తప్పే ఉందంటే అంతా తప్పే ఎందుకంటే మీరు అలవాటు ఆసక్తి ఏం చేస్తాయంటే మీకు సత్యాన్ని దూరం చేసి పెడతాయి మీకు అలవాటు ప్రకారం పోతారు తప్ప సత్యాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళరు అలవాటు ప్రకారం పోతారు ఇక ఆసక్తి ఎప్పుడైతే ఉంటుందో ఈ ఆసక్తి ఎలా ఉంటుందో తెలుసునండి దేని మీద మీకు ఆసక్తి ఉందో దాంట్లో దోషాలు కనపడవు గుణాలే కనపడతాయి దేని మీద మీకు ద్వేషం ఉన్నదో ఆసక్తికి ఆపోజిట్ ద్వేషం ఆసక్తి అంటే రాగము రాగానికి ఆపోజిట్ ద్వేషం ఉంటుందో దాంట్లో మీకు గుణాలు కనపడం దోషాలే కనపడతాయి ఎంత పొరపాటు చూడండి గుణాలే ఉండి దోషాలు కనపడతాయి గుణాలు కనపడవు దోషాలు కనపడవు గుణాలు కనపడతాయి ఎంత దోషమో చూడండి అంటే మీరు ఆ వస్తువు యొక్క యథార్థతను మీరు తెలుసుకోలేదు గుణదోషాల దృష్టిలో పడిపోతారు కాబట్టి అటువంటి తప్పు దృష్టి ఎప్పుడైతే అలవాటైపోతుందో అప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతాడు దీంట్లో ఇంకో రహస్యం కూడా ఉంది ఈ రకమైన విచారం ఎందుకు చేస్తారంటే మీరు ఆలోచించండి పెద్దలు ఒక సూక్ష్మమైన తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది సన్యాసం అంటారు ఏమిటి సన్యాసం అంటే అర్థమండి సన్యాసం అంటే ప్రస్తుతంలో ఒక లైఫ్ స్టైల్ నడుస్తాం ఒక జీవన శైలి ఈ జీవన శైలిలో వీడు నా ఈవి నా వీడి నా కొడుకు వీడి కూతురు వీడి వీడు భావబలది అంటూ వీడిలాగా అనేక అనేకములైన రిలేషన్స్ పెట్టేసుకుంటాడు నా నా నా నా ఆఖరికి కుక్క పిల్లల్ని పిల్లి పిల్లల్ని కూడా నా నా అంటూ ఉంటాడు తర్వాత ఇల్లు వాకిలి డబ్బు దస్తకం వీటన్నిటినీ నా నా నా నా ఈ నా అంటే మమకారము దాని ఆసక్తి ఉంటుంది హ్యాబిట్ అలవాటైపోయి ఉంటుంది ఇది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంతే కదా ఈ జీవన శైలిని ఇలాగే అట్టి ఈ నానా అనే మమకారము ప్రాణం ఉన్న వాటి ఎందు లేని వాటి ఎందు అలాగే అట్టి ఆ మమకారాన్ని అలవాటు చేసేసుకుని రాగద్వేషాలని బలం చేసేసుకుని నా దాని మీద ప్రేమ నా కాని దాని ఎందు ద్వేషము అటువంటి ఒక జీవన శైలికి అలవాటు పడిపోయి ఉన్నవాడు సత్యాని తెలుసుకోలేడు ఎందుకంటే బుద్ధి అంత కలుషితమైపోయి ఉండగా సత్యాన్ని ఆవిష్కరించుకుందుకు అది అనుకూలించదు ఎందుకంటే సత్యంలో నా స్వ పరా అనే భేదాలు ఉండవు గుణ దోష అనే భేదాలు ఉండవు రాగద్వేషాలకి తావు ఉండదు కాబట్టి వీడికి సత్యం ఎలా తెలుస్తుంది తెలియనే తెలియదు తర్వాత మీకు ఇంకో రహస్యం మీకు మన జీవనశైలి ఎలా ఉంటుందంటే ఫిమిలియర్ అంటే మనకి బాగా అలవాటైనది మనం దాంతో బాగా మనకు అలవాట్లో ఉంది కాబట్టి దాంట్లో కొత్త ఏమీ లేదు మనకి బాగా అలవాటైంది దాని అటువంటి దాని సన్నిధిలో మనం ఇబ్బంది లేకుండా ఉండిపోతాం ఏదైనా కొత్త వచ్చిందనుకోండి మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మనుష్యులు కొత్త ధనాన్ని ఇష్టపడరు పాత ధనానికే పోతారు అలవాటైన దానికి పోతారు తప్ప కొత్త ధనాన్ని ఆహ్వానించరు ప్రతి దాంట్లోనూ ఉంటే ఎప్పుడు మీరు చూచి చూడని కనీ వినని శాకం కూర చేసి పెట్టారనుకోండి ఎడబై శాకం దీన్ని మీకే సందేహం ఉంది ఎవడో ముక్కు ముఖం కలిగిన వాటితోటి ప్రేమగా మాట్లాడడానికి మీకు ఇష్టం ఉండదు కొత్త ధనాన్ని అసలు మీరు ఆహ్వానించనే ఆహ్వానించరు కొత్త ధనం ఉండకూడదు ఎంతసేపుకి అలవాటు ఆసక్తి ఆ రెండింటితో నిండిన జీవన శైలి ఆ పరిధి ఆ రేడియస్ ఆ ఫీల్డ్ అది దాటి ఇంకా ముందుకు వెళ్ళకూడదు అవసరం ఏంటండి మీరు ఆలోచించుకోండి మన జీవితాలు ఆ విధంగా తర్వాత కొంతమంది ఈ వేదాంత కొంతమంది గురువులు ఉంటారు గురువుడమ్ అంటారు వాళ్ళు ఏమంటారంటే నువ్వు నా దగ్గరే గురువు నా నీ గురువు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకుండా పోనీ ఆంక్షలు వీడు కూడా దానికి ఇష్టపడతాడు అనే వీడు నేను తప్పింకోళ్ళకి వెళ్ళొద్దనుకున్నాడు ఏమిటబ్బా మతల భేదం ఉంటుందని వాడు తెలుసుకోవాలా వాడు తెలుసుకోడు ఆంక్షలు విధిస్తాడు తర్వాత పోనీ వాడు ఆంక్షలు విధిస్తే వీడు స్వే దీంట్లో వీడు కొంత ఓపెన్నెస్ పెట్టుకోవాలా వీడు కూడా అవును కరెక్టే మరి అనుకుంటాడు ఎందుకో తెలుసినా ఈయన అలవాటు పడ్డ గురువు కా ఆయన ఏదో కథలో కాకరకాయలు తలా తోక లేకుండా ఏదో చెప్తూ ఉంటాడు వీడు వింటూ ఉంటాడు దాంట్లో ఆలోచించాల్సింది ఏముండదు అలా తలకాయ ఇప్పుడు అన్నం పెట్టి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉండడానికి అలవాటు పడుతుంటాడు ఆ అలవాటును తప్పించి కొత్త ధనం జోలికి వెళ్ళడం ఇష్టం ఏమిటండి ఈయన ఏమో కథ చెప్పినట్టు కాదు ఏమీ చెప్పినట్టు కాదు నేను ఒకసారి నెల్లూరు వెళ్ళా ఏదో భగవద్గీత గురించో ఏదో వేదాంత పాఠం ఏదో భగవాన్ అవిన మహర్షి పాఠం ఏదో చెప్తున్నా చూస్తుంటే ఒక ఆయన లేచి ద్రోణాచార్యుడు అలా ఎందుకు చేశాడంటారు అని ప్రశ్నించాడు అంటే నేనున్నాను మీకు ఎందుక ద్రోణాచార్యుడి గురించి ఎందుకనో ఇప్పుడో అయిపోయింది ఐదు వేల ఏదో అయింది అయింది ఏదో అయింది దాని మీద కవులు రాసిందేదో రాశారు అయింది ఎంత రాసిన ఎంత పొంతన ఉంది ఇప్పుడు ఇవన్నీ మనం చర్చిస్తూ టైం లేదు ఆయనకుండే ఇబ్బంది ఏదో ఉండి అందుకోసం ఆయన ఏదో చేసింది ఏదో చేశాడు ఇప్పుడు మీరు ఈ ద్రోణాచార్యుడి యొక్క జీవితాన్నతని విశ్లేషణ చేసి దాంట్లో ఉండే గుణదోషాలను సర్దుబాటు చేసి వాట్ ఈజ్ ఈ దట్ యూ గెయిమ్ నువ్వు నీ నీ ఉన్న నీ స్వరూపమేమి నీ రాగద్వేషాలు ఏమి నీ కర్తవ్యమేమి నీ ధర్మము కర్మయో అది చూసుకోవాలి కానీ ఈ ద్రోణాచార్యుడి గురించి నువ్వేం చేస్తావా అని నేను అడిగాను అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసినా ఏమన్నా మహాభారతం లేకపోతే ఇంకేముందండి అని అన్నా అనే మనం రాము మనం వచ్చిన సమాధానానికి అతనికి అంత రిసెప్టివిటీ లేనప్పుడు అటువంటి సమాధానం అది వర్కౌట్ కాదని తర్వాత నాకు అర్థమైంది అప్పుడు అవునులేండి అవునండి కూర్చోండి మీ ప్రశ్నకే సమాధానం చెప్తాను ఇక ఈ పాఠం ఇది రమణ మహర్షి పాఠం అయిపోయిన తర్వాత మీ ద్రోణాచారుడు సమేత నాకు అర్థమైనంతలో చెప్తాను సో జనులు కథలకి కాకరకాయలకి అలవాటు పడి ఉంటారు నన్ను ఇంకొక ఆయన ఇంకొక ప్రశ్న వేశాడు గణేష్ మహారాజ్ కుమారస్వామి వీళ్ళలో పెద్దవాడు ఎవరు వీళ్ళిద్దరిలో ఇది అమెరికాలో వేశాడు వాడు ఆయన అంటే నేను అన్నాను ఏమండి ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు అడగడం జాయిక్యలేదు నాకు ఎలా తెలుస్తుందా ఏమన్నా అర్థం ఉందా ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను సి యూ కెనాట్ ఆన్సర్ ద రాంగ్ క్వశ్చన్ యూ కెన్ ఓన్లీ సీ a wrong question యాజ్ అ రాంగ్ క్వశ్చన్ ఇది సందర్భశుద్ధి లేని ప్రశ్న అని తెలుసుకుని పక్కన పెట్టాల్సిందే కానీ దానికి సమాధానం ఏం చెప్తారండి మీరు శివుడనే ఓ పెద్ద ఆయన ఉన్నాడు ఆయనకు ఓ భార్య ఉన్నది వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఒకటి పెద్దవాడు ఇంకోటి చిన్నవాడు అయ్యి ఉంటాడు ఇక్క బాత ఇదంతా ఏమి సమాచారం ఏదో ఉపాసన కోసం ఏదో మాట ఎక్కడో చెప్తే దాన్ని ఇలా ఇటులాగి అటులాగి ఏదేదో చేసి ఆఖరికి మన కుటుంబాల్లోగా దేవుడు కూడా అక్కడ కుటుంబాలను పెట్టేసి మనకి మలాగే వాళ్ళు కూడా దెబ్బలాడుకుంటున్నారనే లెవెల్కి తీసుకొచ్చేస్తే దాన్ని ఎలాగో వ్యాఖ్యానించడం ఇదంతా ఎందుకు చెప్పానంటే ఫెమిలియారిటీ మీకు అలవాటైంది మీ రాగద్వేషములకు పరిధి ఎంతవరకు ఉన్నదో దాంట్లోనే ఉంటూ అక్కడే గుడు గుడు నాకు సత్యం తెలియాలి ఆత్మస్వరూపం తెలియాలి అని మీరు అనుకుంటే అది కుదరాదు కాబట్టి సన్యాసం అంటే ఏమిటో తెలుసుకోండి ఫెమిలియర్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేయాలి ఇంచేతనే సన్యాసం వచ్చిన వాడు హుషి ఆ పైకో పోతాడు అక్కడికి పోతే వీడికి తిని తిండి అక్కడ ఉండదు ఇంకో కొత్త రకం ఉంటుంది వీడు మాట్లాడే రెగ్యులర్గా మాట్లాడే మనుషులు అక్కడ ఉండరు కొత్త మనుషులు ఉంటారు వాళ్ళ ప్రవర్తన కూడా వీడికి అలవాటైనట్టుగా ఉండదు ఏదో కొత్తగా ఉంటుంది వాతావరణం కూడా ఇక్కడ ఉన్నట్టు కాకుండా అక్కడ కొత్త వాతావరణం ఉంటుంది అంతా కొత్త అక్కడ అంటే ఈ ఫెమిలియారిటీ ఎప్పుడైతే వదిలిపెట్టేశాడో అప్పుడు కొంచెం మైండ్ క్లియర్ అయిపోతుంది కాబ్బెబ్స్ అంటారు ఆ బూజు కొంత దులిపేసినట్టు అవుతుంది అప్పుడు నేను నాది నాది పోతుంది ముందు నాది లేదుగా అప్పుడు అహంకారం కూడా సడలిపోయి అప్పుడు వాడు నేను ఎవరు జీవితం అంటే ఏమిటి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి దేవుడు దేవుడని పూజిస్తున్నాం కదా అసలు దేవుడు అంటే ఏమిటి దెయ్యం దెయ్యం అని భయపడుతున్నాం దెయ్యం అంటే అలా ఉంటుంది ఏమిటి అని వాడు ఆలోచించగలుగుతాడు కాబట్టి సన్యాసం అంటే ఆ ఫెమిలియర్ ఏదైతే ఉందో దానిని తిరస్కరించుట సో అదొకటే